లుగు దినము నిర్వికల్ప నిమాధిచే తనదు పూర్వకర్మ దొలగిపోవు గాని వేరువిధంబున గణరాదు మోక్షంబు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరగృహములో యజమాని అయిన ఓ ఆత్మ వినుము ప్రతిదినము కొంతకాలమైనను సంకల్పములు లేకుండా యోగమందుండిన కర్మ నశించిపోవును జన్మకు కారణమైన కర్మ తొలగిపోవుటచే జన్మలు లేని మోక్షము కలుగును అట్లు గాక వేరు విధమున మోక్షము లభించదు విశేషార్థము మనస్సు ఎల్లవేళలా సంకల్పములు కలుగచేయుచుండును సంకల్పములు కలుగుచూ ఎరుకగా అనగా జ్ఞప్తియున్న స్థితిని జాగ్రత్త అవస్థా అందురు సంకల్పములు లేకుండా ఎరుకగయున్న స్థితిని యోగము అందురు నిష్ఠ అనగా ఒక పద్ధతి అని భావము సమాధి అనగా బుద్ధికి సమముగా ఉన్నది అనగా ఆత్మ అని అర్థము ఎవడైతే ఆలోచనలు లేని ఒకే స్థితిలోయుండి ఆత్మను గ్రహిస్తూ తన ఆత్మ బుద్ధికి సమముగా మారియుండును వాడు పూర్వజన్మలలో సంపాదించిన కర్మను లేకుండా చేసుకును యోగము చేయు సమయములో యోగశక్తి లభించును యోగశక్తి కర్మను కాల్చు ప్రభావము ఆ శక్తి యోగి శిరస్సున చేరి అక్కడ కర్మ కర్మచక్రములోనున్న కర్మను కాల్చివేయును ఒక్క యోగశక్తి వలననే కర్మ లేకుండా పోవును వేరు ఏ విధముగా కర్మ పోదు కర్మ లేనపుడే జీవుడు శరీరమందు బంధింపబడక అంతటా వ్యాపించిపోవును యోగము లేనిదే కర్మ పోదు కర్మ పోనిదే మోక్షము రాదు అందువలన వేరు విధమున గనరాదు మోక్షము అని చెప్పియున్నారు